శరీరి అశరీరి శరీర నిర్ణయం అవ్వాలంటేనే దివ్య దృష్టి కావాలి అశరీర నిర్ణయం అయితే అది కూడా ఉండదు ఆ దివ్య దృష్టి కూడా ఉండదు అందువలన చాలా చాలా జాగరతగా పరమును నిర్ణయించేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయించాలి ఎందుకని నిర్ణయించేవాడే లేడు ఆ నిర్ణయాన్ని కట్టుబడిపోయేవా మళ్ళా కిందకి దిగి వచ్చేస్తావు లక్షణానికి కట్టుబడిపోయేవా ఇంకా కిందకు వచ్చేస్తావు ఇలా జాగ్రత్తగా విచారణ చేసేటప్పుడు స్థితి భేదాన్ని నిర్ణయభేదాన్ని లక్ష్య భేదాన్ని గుర్తుపట్టాలి స్థితి భేదము నిర్ణయభేదము లక్ష్య భేదము ఎప్పుడు ఉంటాయి ఎందుకని ఎప్పుడు నీ ప్రశ్న మొదటి ప్రశ్న ఎవడు పరుడెవ్వడు ఇక్కడ మొదలు పెట్టామన్నా విచారణ ఆత్మబోధకి మొదటి ప్రశ్న ఏమంటాం పరుడెవ్వడు నేనెవడు కాదు ప్రశ్న పరుడెవ్వడు పరాత్పరుడెవ్వడు వేదాంతం అంతా కూడా ఈ ఒక్క ప్రశ్ననే ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు భగవద్గీత అన్ని సమస్త శాస్త్రాలు కూడా ఈ ఒక్క ప్రశ్ననే ఆన్సర్ చేస్తాయి పరుడెవ్వడు పరాత్పరుడెవ్వడు సరే ఒక వస్తువు ఆ వస్తువుగా కొనసాగుటకు ఏది ముఖ్య కారణమై ఉన్నదో అది ఆ వస్తువు యొక్క సహజ ధర్మము ఒక గురుంద గింజలతోటి ఒక బంతి తయారు చేశాం గురువింద గింజల తెలుసా ఎలా ఉంటాయో ముందు వైపు ఎర్రగా ఉంటే వెనక వైపు నల్లటి మచ్చ ఉంటుంది అనమాట ఆ నల్లటి మచ్చ ఉండే వైపు అది అంకురిస్తుంది అనమాట అంటే విత్తనానికి ఒకవైపు మొలకొచ్చే పద్ధతి ఉంటుంది ఓవైపు దాని అంచె బాగా ఉంటుంది సరే వాటిని బ దాటితోటి బంతి తయారు చేసాం అనుకోండి ఇప్పుడు అది ఎలా కనపడుతుంది అది ఎర్రటి బంతిలాగా కనపడుతుంది ఒక భ్రమాజన్య దృష్టితో చూస్తే నిప్పుల బంతిలాగా కనపడుతుంది నిజానికి అది ఏమన్నా కాలుతుందా పెడుతుందా ఎర్రగా ఉన్న ప్రతిదీ నిప్పే అనుకున్నాడు ఈయన అంతే ఎందుకని ఆ నిప్పుల కొలుమిలో కాలినటువంటి ఇనుప గుండును చూసాడు ఆ ఇనుప గుండు ఎలా ఉంది ఎర్రగా ఉంది ఎర్రగా కనపడుతున్న బంతి ఏదైనా సరే నన్ను కాలుస్తుంది అన్న భ్రమాజన్య జ్ఞాన లక్షణానికి మనోనేత్రం ముడిపడిపోయింది ఇప్పుడు వాడి చేతిలో ఎర్రగా ఉన్నటువంటి గురువిందీందర బంతి పెట్టాం ఠన పడేశాడు ఏంటి రా అంటే ఎర్రగా ఉంది కాలుతుంది అన్నాడు అరే గురువింద గిందా కాలుస్తుందిరా నేను నాకు తెలీదు అది ఎర్రగా ఉందా లేదా ఎర్రగా ఉంటా కాలుస్తుంది మనోనేత్రంలో ఈ చిక్కుందన్నమాట దీనికి తెలీదు ఇంద్రియాలు చెప్పిన జ్ఞానాన్ని సత్యమని నమ్మేసేటటువంటి అజ్ఞానం ఈ మనోనేత్రంలో అర్థమైందా అజ్ఞానం భౌతిక నేత్రంలో లేదు అజ్ఞానం మనోనేత్రంలో ఉంది అవిద్య మనోనేత్రంలో ఉంది ఆభాస మనోనేత్రంలో ఉంది అధ్యాస మనోనేత్రంలో ఉంది ఈ లక్షణాలన్నీ మనోనేత్రానికి ఉన్నాయి కానీ ఇదే మనోనేత్రం ఈశ్వర దర్శనానికి కూడా పనికి నానా కష్టాలు పడి ఇరవై నాలుగు గంటల లైన్లో నిలబడి ఆనంద నిలయంలో దర్శనానికి వెళ్ళాడు ఆరక్షణ నిలబెట్టారు అక్కడ ఆ అరక్షణలోనే చూసేశాడు ఆహా ఆనందపడిపోయాను కూడా బ్రహ్మానందమండి బాబు అసలు ఆ దర్శనం మళ్ళా మళ్ళా నాభూతో నా భవిష్యత్ ఇప్పుడు ఎన్నిసార్లు చూసినా ఆన్సర్ అదే చెప్తాం అభూతో నా భవిష్యత్ అని అంటే గతంలో చూడలేదు భవిష్యత్తులో చూడలేదు ఇప్పుడు మాత్రమే చూశాను ఇప్పుడు మాత్రమే సత్యము ఏమండి ఇప్పుడు మాత్రమే ఉంటది ఎక్కడన్నా సత్యం సత్యం కాలు తయ బాధితం కదా ఈశ్వరుడు ఉన్నాడు ఆనంద నిలయంలో ఆయన ఎప్పుడు అలాగే ఉన్నాడు నువ్వు చూడక ముందు అలాగే ఉన్నాడు తలుపులు తాళం వేసిన అలాగే ఉన్నాడు తలుపులు తాళం తీసినా అలాగే ఉన్నాడు తలుపులు అర్చన చేసినా అలాగే ఉన్నాడు అర్చన చేయకపోయినా ఆయన అలాగే ఉన్నాడు ఆయన అందుకే దానికి ఆనంద నిలయమని పేరు ఆయన ఎప్పుడు ఆనంద స్వరూపుడు ఆయన కాదయ్యా బాబు నీవు ఆనంద స్వరూపుడు చెప్పడం అక్కడ ఉద్దేశ్యం నీ స్వరూపమే ఆనందం అని చెప్పడమే ఆనంద నిలయం ఈ సత్యాన్ని తెలియజెప్పడం కోసమని నానా కష్టాల్లో పడి ఎన్ని కష్టాలు కనపడతాయి అక్కడ అక్కడికి వెళ్ళిన ప్ర ప్రతివాడు ఏదో ఒక కష్టం గురించి మాట్లాడుకుంటు ఎందుకని వేంకటనాథుడు కదా అందరూ కట కట కటముల గురించే మాట్లాడుతుంటారు కట అంటే అర్థం కష్టం అక్కడికి వెళ్ళిన ప్రతివాడు ఏదో ఒక వాడిని కదిలిస్తే చాలండి బాబు ఏదో కష్టం చెప్పారు జనం నుంచి మరణం లోపల ఇక్కడికి రావడానికండి ఎంత కష్టపడాల్సి వచ్చిందో అంట ఏం చేద్దామని వచ్చాను ఆనంద నిలయంలో ఉన్నటువంటి ఆనంద స్వరూపుణ్ణి చూద్దామని వచ్చానండి చూసి ఏం తెలుసుకుంటావు నాయనా నా కష్టాలని చెప్పుకుంటానండి నేను చెప్పుకుంటే ఏమిటి వస్తుంది నాయనా నా కష్టాలన్నీ తీరిపోతాయండి తీరిపోతే ఏమిటి వస్తుంది అయినా ఆనందం వస్తుంది అరే స్వరూపమే ఆనందం రా బాబు ఈ సత్యాన్ని గుర్తింపజేయడమే వాడి ఉద్దేశ్యం నువ్వు ఇష్టమనే మనోనేత్రానికి బాధపడుతున్నావు కాబట్టి కష్టమనే గొడవ వచ్చింది అక్కడ చూడండి నీ ఇష్టానుసారం ఏది చేయని ఊడివాడు నేను ఇక్కడే ఉంటానండి బాగుంది అంటాడు పోరా బాబా రక్షణ గెడ్డ వేలవతలకు ఏమండి నాకు ఇష్టం పదహారు